అందరికీ ప్రైజ్ దలాడ్ వర్ష ప్రారంభ ఆరంభించుకునే ముందు మనం ప్రార్థనతో మొదలు పెడదాము పరిశుద్ధ్ర పరిశుద్ర ప్రేమ కనుక కృపలు నా పేపర్ లెక్కతండి ప్రభావ ఇదిగోతండి నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావ యోగ్యతలు మమ్మల్ని సజీవ ఉంచినందుకు నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇది నాని ఎంతో మంది చూడలేకపోయినా ప్రభా కానీ ప్రభావ సజీవంగా ఉంచి ప్రభావ ఇక్కడ చిన్న మందిగా కూడుకొని నిన్ను కృప నచ్చినందుకే నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఇదిగోతండి ఇదిగో తండీ సాయంకాల సమైన ప్రభా నీ మాట్లాడండి ప్రభా పాటల దాని నామను మహింపరచుకోండి విజ్ఞాపన అంశాలకి ఇదిగో తండీ ఎన్నో సమస్యల నుండి ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి వాళ్ళకి జీవితంలో గొప్ప రక్షణ జరిపించండి స్వస్థత సమృద్ధి విడుదల దయచండి సుక్రీస్ యొక్క నామంలో ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళని చూడండి ప్రభా కనకరించండి జాలి చూపించండి ఎసుప్రభ వాళ్ళ జీవితంలో గొప్ప నూతన కార్యం జరిపించండి ఎసుప్రభ అలాగే తండ్రి వాక్య జీవితంలో నివ్వడండి ప్రభా సెల్లు చాటు మరుచి మరుగుపరుచుకోండి ఇదిగో తండ్రి వాక్యంధర మాట్లాడండిన ప్రభా ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రభా ఉదయం నుండి అలసిపోయి ఉంటారు ప్రభా అలసటి తీసుకోవాలని ప్రభా విం దయచేయండి రాని బిడ్డలు నడిపించండి ప్రభా యువతండి మీరే తోడుండే ఆ వర్షం పంతట్లో యుగో తనని భయంకరంగా చేసుకోమని ఏసుకిస్తాము అడిగిపెడుకుంటున్నా ప్రీతండి అమెన్ వాళ్ళు మన మంది మేనే వాళ్ళ మేనే వాళ్ళ యశ తరాలా యేషు తు నిరా జిస్ మన మే జన్ అవినాశీన సరలే జస్ జన్ అవినాశీ పాప రీతి జల జ్వా మన మంది బాలా మన మంది బాషు తు హ నిరాలా యేషు తు హ నిరాలా తి బ స్వర్గన దా మూసో తి బయా స్వర్గ లో భవన దా పవన్ రహర ఆపి సం హుయా మన మంది మే బా మన మంది బా యూ నిరాశ తు హ నిరాలా పాప దుయాూబ రీ పర పితాయి పాప మూబ రీతి పితాయి మహిమాని ఆపి మహిమాని ఆపి రూప మనుషలే రూప మనుషలే ఆయా మన మంది మే బా మన మంది యూ త నిరాశ్ ప్రేమీ చర్ విశ్వా ప్రేమ సయీ భే చంధకారూర మన మే ఉజా మన మే ఉజాలా మందిరాలీ ప్రేమలో నుండి నన్ను ఎడ బ వారరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడ బాపు శ్రమలైన శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు నిన్ను నన్ను వేరు చేయలేవు ఈసయ్యా ఏసయ్యా నేనుండలేనయ్యా ఈసయ్యా ఏ సయ్యా నేనుండలేనయ్యా క్షణమైన నివు లేక నీ నుండలేనయా శన్నమైన నివులేక నీ నుండలేనయా జీవించు చున్నది నేను కాదు క్రీస్తే సేనాలో జీవిస్తున్నాడు జీవించు చున్నది నేను కాదు క్రీస్తే సేనాలో జీవిస్తున్నాడు నాకు వేసే కావాలి ఏదేమైనా నాకు వేసే కావాలి ఎవరేమన్నా నాకు వేసే కావాలి ఎవ మన్నా నాకు వేసే కావాలి నీ ప్రేమ ఈసయ్యా ఏసయ్యా నేనుండలేనయ్యా నిసయ్యా ఏసయ్యా నేనుండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నిసు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ప్రేజ్ దాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లార్డ్ ఈరోజు మనకు జాన్ బ్రదర్ వాక్యం అందిస్తారు జాన్ బ్రదర్ మీరు వచ్చి వాక్యం షేర్ చేసుకోండి మంచి వినిపిస్తుంది బ్రదర్ చూసుకుందాం మూడో అధ్యాయం మూడు నుంచి చూసుకుందాం మన వాక్యం అందరు తీస్తే కొంచెం ప్రాబ్లం చేసుకొని స్టార్ట్ చేసుకున్నాము ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే మన బాడీలో అత్యంతమైన డేంజరస్ ఆయుధం ఏంటంటే మన దేవుడికి బయలుపరుస్తున్నాడు దాని ద్వారానే ఎన్నో జరుగుతాయంట ఎన్నో నాశనం అయిపోతాయంట అందరినీ మనుషులు అక్కింపుబడతారు దింపుబడతారు శిపింపబడతారు అదే మన దేవుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఈ రోజు మనతో మాట్లాడుతున్నాం ఇంచుమించు ఇదే వాకింగ్ నేను నేను ఎప్పుడు చూసిన నాకు ఇదే గుర్తుకొస్తుంది ఎప్పుడు మూడు లాస్ట్ టైం కూడా షేర్ చేసుకుందాం అనుకుని ఇదే వాక్యం ఇప్పుడు అదే టైము మా దేవుడు మళ్ళీ ఇచ్చాడు ముఖ్యంగా ప్రైజ్ లో మనం మూడు చూసుకుందాం చిన్న ప్రాణాలు చూసుకుందాం ఫస్ట్ చదువు పది కొద్ది నా ఇష్టం అని ఇక్కడ ముఖ్యంగా ఇష్టపోవా ఇంకా సమాయాన్ని మాకు ఇచ్చాను కొన్ని ఇష్టపోవా మాట్లాడండి అయ్యా తగ్గి బిడ్జుతో మగలేసేయండి సమాధానం వేసేయండి ఇష్టపోవా మీరు మాట్గా ఉండండి అనేక మేము విధంగా చేయాలా దేవా నీ ప్రేమని గొప్పదని కూడా మాటేస్తాం నీలాంటి దేవుడు ఎవరు సృష్టి పడతాను దయచేసి మనకు లోబడుటై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతూ త్రిప్పురు కదా మనం లక్షల రూపాయలు అవును డబల్ సౌండ్ చేయండి చేసాం సరేనా ఇప్పుడు మనకు గురువు కూడా నీకు ఏం చేస్తాం నోటికి కళ్ళే పెడతాం కదా దాని శరీరం అంతా తిప్పుతుంది అంట కళ్ళే పెడితే మనకు గురువు పెట్టుకోవాలి ఏం చేయాలో కళ్ళెం కొట్టే చూపిస్తాడు దారి మరి కేసర్ నమ్ముకున్నాం మనం ఎట్లా ఉండాలి మన నడవడికి ఎట్లుండాలి మన ప్రవర్తన ఎట్లుండాలి లేదా మన చూపు ఎట్లుండాలి మన విధానం ఎట్లుండాలి మనం మాట్లాడే మాట విధానం ఎట్లుండాలి మన రేషు ప్రతి దానికి తగ్గించుకుని ఉన్నాడు కదా సార్ ఆయన కోపం యొక్క స్థాయి కోపం ఏం ఆయన అనుకున్న మనం కూడా మన కోపం రావద్దు మనం కొంచెం లేట్ కానీ అరే లేట్ కొంచెం ఏమైనా తప్పు తప్పు జరిగిందా అని ఇట్లా చూపిస్తుంటే మన దేవుడు మా దగ్గర ఎక్కడ చెప్పండి మనకి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది మీ దగ్గర ఎంత ఒప్పుకుంటే అంత మంచిది అనుకుంటాను అని నమ్ముకున్న మనము ఓపిక ధర్మశాస్త్రంతుల పాటించి ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించలేకపోతే అది పాటించడాన్ని వేస్ట్ అంటుంది తెలుసా అన్ని నువ్వు పాటించి ఒక్క దాంట్లో తక్కువ వాళ్ళు వేస్ట్ అయి ఉంటుంది ఇక్కడ కూడా చూడండి పెనుకాలకి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదవు చుక్కని చేత త్రిప్పబడి చూడండి ఓడూడంతే కదా కానీ నడుపువని చేతిలో ఉంటుందండి దాన్ని ఉద్దేశం చెప్పు నడుపువని చేతిలో ఉంటుందండి కదా నడుపువని చేతిలో పడవాలి కదా మనం ఏం నడవాలంటే మనము ఆయన బట్టి నడవాలంటే ఏం చేయాలి మనము దగ్గర తగ్గింపు చూస్తా ఖచ్చితంగా ఉండాలి కదా తగ్గింపు లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఎంత వాకిం తప్పినా ఎంత సేవ చేసినా కదా నీ నోటికి నువ్వు కాపాడలేకపోతే కదా చాలా కష్టం అది ఏం మీద కొట్టినా ఏమనలేడు తిట్టినా ఏమనలేడు గురించినా కూడా ఏమన్నాడు తెలుసా ఒకటే మాట జవాబిస్తాడు ఏం జవాబిస్తాడంటే యూధుల నాకు నువ్వేనా అంటే అవును తప్ప ఇంకో మాటగా ఆయన జవాబు చేయలేడు తెలుసా అసలు ఎక్కడ నువ్వు నాకు ఏదో తప్పింది కూడా ఎవరిని యువర్స్ అనలేడు ఆయన ఎందుకంటే ఆయన తప్పించుకోవాల్సిన తప్పించుకోవచ్చు తప్పించుకొని అధికారం ఉంది కానీ ఆయన తప్పించుకోలేడు తెలుసా ఇంత తనిచ్చితం అనే ఆయన తెలుసా అనం కూడా మనం మనం సేవ చేస్తున్నాం మనం వాక్యం చదువుతున్నాం వాక్యాలు వింటున్నాం చూస్తున్నాం చెప్తున్నాం మరి వాక్యం పడుతుంది మనం ఉన్నావా లేవా ఎక్కడైనా తప్పు మాట్లాడుతున్నామా ఎవరైనా వెళ్ళి చూపిస్తున్నామా తప్పు చేస్తే తప్పు చేసినా ఎవరైనా అంటున్నావా హెచ్చరిస్తున్నామా ఎట్లా హెచ్చరించాలి అంటే వాక్యం ప్రాంగణంగా హెచ్చరించాలి మాట విధానంతో హెచ్చరిస్తే మనుషులు ఎట్లా అంటే ఈ రోజుల్లో కోపాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అందరికీ మాటతో మన వాక్యంతో మనం హెచ్చరించాలి తప్ప ఇంకో దాడి తెలిసి హెచ్చరిస్తే మనం వాళ్ళు మారలేరు వాళ్ళు పొందలేరు పూర ఏం మాట్లాడుతూ ఏంటంటే మనం నిమ్మల ఎంత నిమ్మలంగా ఉంటే వాకి పరంగా ఇంకొక సేవీ జీవితంలో ఎంత మనం పైకి వస్తాం ముఖ్యంగా తగ్గింపు లేకపోతే చాలా కష్టం ఇక్కడ చూడండి ఐదులో చాలా క్లియర్ గా ఏది డేంజరస్ ప్లేస్ మన దగ్గర మన బాడీలో దానికోసం ప్రత్యేకంగా ఇక్కడ రాబడ్డది చదవమ్మా చూడండి నాలుగే కూడా మన పార్ట్స్ లో చిన్న పార్ట్స్ మన బాడీలో చిన్న పార్ట్స్ అది అది చిన్న పార్ట్స్ ఎంత డేంజరస్ ప్లేస్ అంటే దాంతో ఏమైనా అవుతుంది తెలుసా ఏమైనా అవుతుంది మనిషిని రప్పించవచ్చు మనిషిని దూరం మనిషిని నిందించొచ్చు మనిషిని అవ అమనపరొచ్చు కొట్టొచ్చు తిట్టచ్చు అన్ని అవుతాయి దాంతో మళ్ళీ అదే నోటితోటి వాక్యం అదే నోట్లతోటి పార్దలు అదే నోట్లతోటి దీవెన చూడండి ఎంత వీంతో చూడండి ఇక్కడ అందుకే అంటుండు మనకు ఇక్కడ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు వాక్యం ద్వారా మనకి అది ఎంత కొంచమైనా నిపుణు ఎంత విస్తారమైనా అడవిని తగ్గుబెట్టుంది కదా చూడండి ఒక్క చిన్న అగ్నిపులు వేస్తే ఆ అగ్ని అంటారు అడవి మొత్తం మండిపోతుంది అట్లానే ఆకే కూడా ఒక చిన్న మాట అంటే ఎన్ని పంచాలైతే తెలుసా ఎన్ని కొట్లాడైతే తెలుసా నారగంపులు పెట్టకపోతే నమ్ముకున్న మనము నాలు కల్పుల్లో పెట్టకపోతే చాలా కష్టం మన జీవితంలో చేస్తాం మీటింగ్లు చేస్తాం ట్రేర్లు చేస్తాం అన్ని అయితే మీ దగ్గర తగ్గింపు తగ్గింపు లేకపోతే మీ దగ్గర సమాధానం లేకపోతే ఎదుటి వాళ్ళ బాధల్లో వాటి తీసుకోకపోతే అంటే మనం ప్రేర ప్రార్థన ఏమన్నా చేస్తామంటే ఏ బాబా నేను సేవనం చేయాలి నువ్వు పోలిక నేను అంటే ఎట్లా నడుచుకుంటా మన పోలికల ఒకసారి మన ప్లస్ లో ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు సపోజ్ నన్నీ మన అనుకో నేనేం రివర్స్ తిట్టాలా తిట్టిండా ఎవరైనా తిట్టాయని తిట్టలేరు కదా ఏం ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ రాంగ్ అని అన్నాడా అనలేదు కదా సరే వీళ్ళు ఏం చేస్తారో తండ్రి వీళ్ళకి తెలియదు అన్నాడు ఆయన దగ్గర అధికారం ఉన్నా కూడా నేను తప్పియలేని ప్రూఫ్ దగ్గర ఉన్నా కూడా ఆయన జవాబు ఇయ్యలేడు చూపించలేడు ఎందుకంటే అది తండ్రి చిత్రం అంతే ఆయన ఆయన మరణించకపోతే వాళ్ళకి రక్షణ దొరికేది కాదు మన కోసం సిరి వచ్చింది కదా ఇక్కడ అన్నిలో పడతాయి తెలుసా అన్ని జంతువులలో పడతాయి సముద్రంలో పడుతుంది గాలిలో పడుతుంది అలా కొండలుగా భయపడతాయి తెలుసా ఆయనకి మొన్న చూసిన వాక్యం కొండలు కూడా తెలుసా ఆయన వాటికి కొండలు కూడా మరి మనుషులు అదురుతురా మనుషులు భయపడుతురా ఈ రోజున సేవకులు ఎట్లా ఉన్నారు చూడండి వాళ్ళకి పేరు రావాలి వాళ్ళకి అది రావాలని చెప్పేసి దేని పక్కన పెట్టేసి మేం చేసినాం ఏం చేసే విడుదలైంది మేం చేసినాం మేము చేసిన వీడియోలు అయ్యో నువ్వు ఎట్లా పొందుకునేవు దేని దగ్గర ఉచితంగానే పొందుకున్నావు కదా నువ్వు మాట్లాడితే ఈ ఉండాలంటే అవతలనికి ప్రేమ కలిగించారు కదా అవతల ప్రేమ కలిగిస్తే నీ మాటకి మనం విలువ వస్తుంది ఇంత తిట్లా ఏమంటలేడే నిజంగా తత్వం అదే ఉండవచ్చు మనం వాళ్ళకి అర్థమవుతుంది ఆటోమేటిక్ కదా నాలుక అగ్నియే నాలు మన అవయవంలో ఉంచబడిన చూడండి అది ఎట్లా అంటే నాలుగు ఏంటంటే అగ్ని ఏంటంటే చూస్తున్నారా నాలుగే అగ్నితో పోలుస్తుంది ఇక్కడ ఇష్టం కదా ఆ సృష్టికర్తనే అగ్ని అగ్నితో పోలుస్తుంది అంటే ఎంత డేంజర్ చూడండి అదే నోటికి వెళ్ళి డీవెన్లు అదే నోటికి షాపంలో వస్తాయి అదే నాటికి వెళ్ళి అదే నోటికి వెళ్ళి కదా అన్నిటికీ తగ్గించుకోమంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మనం తగ్గి ఇప్పుడు ఎదుటి వాళ్ళకి సపోజ్ మనల్ని ఏమైనా తిట్టినా ఏమైనా చేసినా ఏమైనా అన్నా వాళ్ళకి ఎత్త జవాబు ఇవ్వాలంటే సరే బ్రదర్ తప్పైతే సరే మంచిదనలా కానీ అట్లాగే తప్ప అంటే ఇక్కడ ఏమంటుండే నువ్వు గంటలు గంటలు వాకింగ్ చూసినా గంటల గంటలు వసూత్ చేసినా గంట గంట పేరు చేసినా గంట గంటలు సేవలు చేసినా ఇది పాటించకపోతే అన్నీ పోయినట్టే అన్ని సులనే అంటున్నా ఆయన మంచి అన్ని సులనే అన్ని నువ్వు చదివి అన్ని నువ్వు పా చేసి అన్ని నువ్వు విన్నాక పాటించకపోతే పెడదమే అంటుంది ఇక్కడ తెలుసా అన్ని పెడదమే అంటుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనతోటి నాకి చాలా డేంజరస్ ప్లేస్ అంట మా దగ్గర ఉన్న ప్లేస్ అన్నిటికైనా నాకనే చాలా డేంజర్ దాంతో దీవెనలు వస్తాయి దాంతో వాక్యం చెప్తాం ఆ వాక్యం చెప్పబడే వాక్యం ఎట్లా ఉండాలంటే అందులోకి కరెక్టే రైటే అరవి వీరదు కరెక్టే అంటుంది మరి నేను కూడా కరెక్ట్ ఉన్నానా లేనా మనం కరెక్ట్ ఉన్నామా లేమా వీట్లా కరెక్ట్ ఎవరైతే లేరు ముఖ్యంగా వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత తెలుసా చూడండి ఏసంకి ఏం అంశం చెప్పండి కోసం వచ్చాడు కదా ఒకరి కోసం అయితే కదా మనం కూడా అందరికోసం ప్రారంభ అందుకోసం మనం మొరపెట్టాలి అందరికోసం మనం ప్రారంభ చేయాలి తెలుసా నేను మించు మించు కూడా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ వన్ మంత్స్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు చేస్తా తెలుసా పేరు సార్ నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ వినిపిస్తుంది బ్రదర్ ఓకే ఓకే నేను ఎప్పుడు చేస్తాను ఒక పేరు తెలుసా ఇంచుమించు వన్ థర్టీ నుంచి టూ వరకు లేస్తా ఇంచుమించు రెండు గంటల ప్రార్థన వేస్తాం తెలుసా ఆ టైంలో వేస్తున్నాడు నువ్వు దేవుడినితో ఎట్లా మాట్లాడతాడో నీకు దేవుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ కదా ఆ పార్డలు ఆ పేరు వేసి పండుగ పండుకుంటే నాకు నా వచ్చి బాడీ కొట్టి ఇలా పడే తెలుసా నాకు బాడీ కొట్టి ఇలా పడ్డట్టు లేకపోతే నా అకౌంట్ లో పది కోట్లు ఉన్నట్టు లేకపో నాకు పెద్ద ఇల్లు ఉన్నట్టు దేవుడు నా నా ఇంబడి నాకు ఏం తక్కువ అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా నేను నిజంగా చెప్తున్నాను నేనైతే అందరిని ఒకలాగానే చూస్తున్నాను మనం నమ్ముకున్న సుస్కర్త ఎట్లా చూస్తున్నావు మనం కూడా ఒకటి ట్రీట్ చేయాలి కలిసా ఒక తీరే మనము వాళ్ళకి ఏమంటారు మర్యాద చేయాలి ఒకరికొకలాగా ఒకరికొకలాగా చూసాం అనుకో మన తెలుసా ఆ టైంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత మంచిగా అందరి కోసం తెలుసా మన కే ఎంతమంది వాళ్ళందరి ఆ వరదలలో ఉట్టుకుపోయిన వాళ్ళ కోసం మీద ఉన్న వాళ్ళ ఆ మత్స్థంతో లేని కదా అందరి కోసం చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మరి వీడు అందరి కోసం చేసుకోండు మరి వీణు కూడా నేను విడుదల ఇస్తా వీనికిన్న సమస్యలు తీసేస్తా నేను వీణుకున్న కష్టాలు తీసేస్తా నేను లేదా వీనికిన్నా ప్రాబ్లమ్స్ తీసేస్తానని అంటాడు తెలుసా ఇతరుల ఫస్ట్ ఏంటంటే నీకు నువ్వు ఎట్లా నీ బాడీని నువ్వు ఎట్లా చూసుకుంటున్నావో లేదా నీ బాడీకి నీ టైంకి ఏమేమి పెడుతున్నావో అట్లా ఇద్దరు కూడా సాయం చేయమంటావు తెలుసా అట్లా నీ దగ్గర సాయం చేసే సోమత లేకపోతే పేరని ఏమంటారు పర్ధమైన ఎప్పుడైతే మనకు స్వర్తలు ప్రకటించబడాలి చూడండి ఎక్కడెక్కడో ఉన్న ఎక్కడెక్కడో జనాలు ఎంతమంది నష్టం చూడూ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఆప్షన్ కోసం ప్రాణం ఇస్తుంది తెలుసా ఆ టైంలో చూడండి నేను వన్ నుంచి టూ వరకు టూ లేదా నుంచి ఖచ్చితంగా ఇదే టైంలో లేస్తాను తెలుసా ఖచ్చితంగా నాకు నిద్ర మళ్ళా పడుగుదాం నిద్ర దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఒకసారి నేను మీరు కానీ నాకు నిద్ర తెలుసా నిద్ర పడ్డదు మళ్ళీ అని నేను లేస్తాను తెలుసా ఒకసారి ఏమైనా డిస్టర్బ్ ఇచ్చిన నాకు మీరుగా వచ్చింది మేరకు అయిపోయిందంటే పండుగ నాకు కష్టం ఇక ఏవేవో ఆలోచన ఇక లేకపోతే అటు పోయినట్టు ఇటు పోయినట్టు లేకపోతే ఏదోగా ఏమేవో ఆలోచన ఆయన తెలుసా ఎందుకు మాతో దేవుడు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది చాలా నిమ్మలంగా ఉంటుంది జీవితం చాలా జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది తెలుసా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందుకే నేను చేస్తున్న ఇప్పుడు నేను ఇచ్చి రెండు నెలలు అయితే ఉంచేవాటి నాకు ఎంత నాకు నాకు ఈ రోజు పుల్లు ప్యూర్ తెలుసా మా ఆమె పూర్వించు నాకు టైం టు టైం మందులు ఇవన్నీ ఇస్తున్నాను కూడా నాకు అసలు ఓప్ గా ఉండేది తెలుసా సిస్టర్ ఈజ్ నాకు అడిగింది మెసేజ్ మీరు చెప్తారా అండి ఖచ్చితంగా చెప్తాను సార్ నేను లాస్ట్ టైం మిస్ అయినా ఏ ప్లేస్ లో ఉన్నా ఏ టైం మనకు ఎందుకంటే నేను మొన్న బయట ఉన్నా కూడా కాబట్టి కుదరలేదు ఈ వాక్యం మీతో షేర్ చేసుకున్నామంటే కానీ ఏ పొజిషన్ లో ఉన్నామని చెప్పడానికి రెడీ ఉండాలి కాకపోతే అంటే ఆ డిస్టర్బించమని ఉంటే దాన్ని కూడా చెప్పలేం కానీ సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మనం షేర్ చేసుకున్నాం వాక్యం ఇప్పుడు ఆ తర్వాత సమయం లేకపోతే సమయం లేదు రేపాలయత్తమైన అర్థాలు కానీ ఈ దే మనకు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసిన వాక్యాలు మనం విన్న వాక్యాలు కానీ ఎట్లా అట్లా చెప్పాలి ఎట్లా అట్లా పాటించాలి ఇది ముఖ్యం తెలుసా నువ్వు చెప్పి పాటించలేకపోతే వేస్ట్ నువ్వు ఇన్ని చెప్పినా సరే మంచిది దాన్ని పాటిస్తున్నాము మనం అనేకమైన పాపాలను కప్ప అనేకమైన దోషాలను తీసేస్తుందంట అనేకమైన కొట్లాడలు పద్యాలన్నీ కప్పేస్తుందంట ప్రేమ ఆ ప్రేమ లేకపోతే మన సేవ ఎట్లా ముంగిపోతుంది ఇతరులు ఎట్లా మారుతారు దేవుడు ఎట్లా ప్రేమ చూపించున్నా మనకి సృష్టి మొత్తం సృష్టి మొత్తం చూపించారు మనకేం చూపించలేడు సృష్టి మొత్తం చూపించే వచ్చండి ఆయన ఇక్కడికి ఒకటి మన గ్రూప్ సృష్టి మొత్తాన్ని చూపించిన ప్రేమ ఎవరు అయితే మారో ఆయన ఆంద్రంలోకి ఎవరైతే మారలేరో వాళ్ళు మారాలని మనం చేయాలి డేంజరస్ ప్లేస్ ఏంటంటే నాలుక ఆ నాలుకతో మనం ఇద్దరి నుంచి చెప్పించద్దు మనం తిట్టద్దు ముఖ్యంగా ఏంటంటే మనం భావంగా చేస్తున్నాం చదువుతున్నాం సేవలు చేస్తున్నాం పాటలు పాడుతున్నాం వర్షిప్ చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటా ఇతర జనాలకి బాధలు అర్థం చేసుకోకుండా కష్టాలు అర్థం చేసుకో చేసుకోకుండా కదా మన కోసం మనం దేవుడు ఎట్లా మరి ఎట్లా మరణం పొందిండు ఎట్లా ప్రాణం పెట్టిండు ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమి చెప్పండి ఆయనకి ఏమైనా తక్కువ ఉందా మనం రక్షణ ఉండాలండి కదా ఎందుకంటే తన అస్తంతో మనం తయారు చేసింది కాబట్టి కదా మన కోసం వచ్చిండి ఆయన మనం కూడా తగ్గించుకొని ఉండాలి నాకిన ముఖ్యంగా మన నాకెళ్ళని కంట్రోల్ పెట్టుకోవాలి నాకు కంట్రోల్ ఉంటే అన్ని ఆటోమేటిక్ అన్ని కంట్రోల్ వస్తుంది తెలుసా మీకు నేను చెప్తున్నా కదా నేను చేసినప్పటి నుంచో నాకైతే మంచిగా నా దగ్గర చిలబడినట్టు నాకు ఎందుకొచ్చి సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది తెలుసా అన్నీ మనకి ఏమని చెప్పే ఖచ్చితంగా మీ పేర్లో కూషన్ పేర్లో కూషన్ మీకే అర్థమవుతుంది ఏం మయమైందో అంటే చేసినప్పటి నుంచి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది చేయకపోతే ఎట్లా అంటే మన బేషన్ అయినట్టు లేనట్టు లేకపోతే ఏదో జ్వరం వస్తే ఎట్లా అనిపిస్తుంది మనిషికి నేను తప్పిగా ఉన్నట్టు దూరం ఉన్నట్టు అడవిలో ఉంటే ఎట్లా ఉంటుంది ఒక జంతువు నేను దొరకకపోతే అట్లా అనిపిస్తుంది తెలుసా నాకు ఈ ఈ గుణగణాలు ఎవరి దగ్గర అవుతుంటే వాళ్ళ ఖచ్చితంగా మనకి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కదా చేయలేకపోతే దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు సపోజ్ ఇప్పుడు నేను వాక్యం చెప్పాలని కూడా వచ్చిన వాక్యం చెప్పాలని వచ్చినాయి కదా నేను చెప్పలేకపోతే ఇక్కడ రాలి కదా టైంలో నేను చెప్తా కదా నీకు ఆయన దగ్గర మొరపెట్టాలనే ఉద్దిష్టం లేకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగానే కాక ఆయన అవకాశం ఇస్తారు తెలుసా ఏదో నాకు పొద్దున సెవెన్ లేచినట్టు అనిపిస్తుంది టూక్ లేస్తాను మీరనే రాదు తెలుసా టూక్ లేస్తాను కూడా అటోమేట్ లేసిపోతా లేదు అటోమేట్ లేచి నిద్రపోయినట్టు ఇట్లా కూలికినట్టు మనం మనం మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి తెలుసా మనం మన మన వాక్యం మన విధానం కానీ మన ప్రాథ విధానం కానీ అది నచ్చకపోతే ఎట్లా అయ్యారో దేవాలని మనం వెళ్ళినట్టు ఏది దాసేవుడు కాలి నాలుకను కాపాడుకోమంటుండు మనం కాపాడుకొని ఏం చేయాలంటే మనం చెప్పవరగా ఉండాలి సర్పజలు ప్రతి జాతి చేత సాధుకాలు జాలి చూడండి ప్రతి జంతువు నడుచ మన నరులతో అది ఎట్లా పోవాలి దానికి ఎట్లా నేర్పియాలని అన్ని నేర్చుకుంటది కానీ మరి సుష్కరత మనమే నేర్చుకుంటున్నాం వద్దులకి మనిషి నేర్పిస్తాడు ఇట్లా నువ్వు చూసినా ఎవరికి ఎవరితోటి సినిమా మాట ఉంటుంది ఒకరితోటి డాగు మాటి ఉంటుంది ఒకరికి పెట్టే మాటి ఉంటది అవి వచ్చి అవి ఏడా కూసామంటే తెలుసా అన్ని అంటే మరి లవి కన్నీలో పడతాయి చెప్పగలుగుతాయి అందులో కింద ప్రయాణం చేస్తున్నాడు ఆ నరుడు ఇప్పుడు చేస్తుంది కదా అది కూడా తయారు చేస్తుంది కదా ఎవరో తయారు చేసి మనుషులే కదా తయారు చేస్తుంది ఎవరిచ్చిన జ్ఞానమే కదా అది ఎవరైనా జ్ఞానం ముందుకొని నా దగ్గర నువ్వు అంది ముందుకొని నువ్వు కంట్రోల్ లేకపోతే పద్మత మాట్లాడుతుండ్రు కదా నాకు చాలా డేంజరస్ అంట దాంతో మనం విన్నవే జరుగుతాయి తెలుసా అదే నాకొదటి ఒక కింద చూడండి పద్దెదమ్మ చూడండి ఒక్కరి నోటితో ఏమో వస్తాయంట శాపం వస్తుందంట ఆశీర్వాదం వస్తుందంట అదే నోటికి వెళ్ళి మరి శాపం రాకుండా మనం మనం ట్రై చేయాలి కొంతమంది ఏమంటారంటే నేను దిన్న దేవుడు చూసుకుంటాడు అద్దంట తెలుసా ఏం చేయాలి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తిరువాత వీళ్ళని క్షమించుకున్నారు దేవుడే చూసుకుంటాడంటే మీ దగ్గర దేవుడు ఎక్కడ ఉన్నట్టు ఏం చూసుకోమంటాం దేవుని వాళ్ళు దబ్బమంటున్నామాత ఓట్లా బిడ్డలని మనం రివర్స్ చేయమంటున్నామా ఒకసారి మన మనం మన కోసం ఆలోచించుకున్నాం ఇట్లా ఎవరైతే ఎంతమంది అయితే ఇట్లా వాళ్ళందరూ మారాలని మనం పార్డన చేయాలి మన బాధ్యత అది కాదు ఇప్పుడు నేను ఒక పని చేసుకోమను ఒకటి ఏం ఆ టైంకి లేచి వన్ థర్టీకి లేసి నేను నా నేను నా భార్య నా అక్క బక్కనూలు నా అక్క చెల్లెళ్లు వీళ్ళు బాగుండాలనుకుంటే ఏమైనా అది లాభం అంటారా నెల కోసం చేస్తానే కదా దేవుడు మన మాట ఉంటాడు నువ్వు నీ కోసం చేసుకుంటా పోతే ఆటర్లకు ఎప్పుడు చెప్తావు ఎప్పుడు నేను ఏమంటున్నా అంటే మన మనం మన మన బాడీకి మనకు కుటుంబం కోసం ఎట్లా మనము తీసుకుంటాము అతను కోసం అట్లా ఎవరైతే ఆకలితో ఉన్నారో ఎవరైతే బాధతో ఉన్నారో ఎవరైతే రోగాలతోటి ఉన్నారో ఎవరైతే సమస్యలతోటి ఉన్నారో వారికి మనం చెప్పాలి చెప్పినాక వాళ్ళకి సపోజ్ విడుదల అయినాక అదే మేము చేస్తే విడుదలంగా మళ్ళీ అన్నీ తెలుసు ఎవరికి నిన్ను పంపించలే వాళ్ళకి దేవుడు విడుదల చేసిందా అంతే మనం చేసింది ఏమి లేదా అదే నోటి నుంచి ఆశీర్వాదం అదే నోటి నుంచి శాపం వస్తుందంట మన దగ్గర నుంచి ఎప్పుడు ఆశీర్వాదనే రావాలి ఒక నోటి నుంచి శాపం రాలేదు ఎప్పుడు ఆయన నమ్ముకున్నాం మన దగ్గర నుంచి శాపం రావద్దు చదువు కదా ఏమొస్తాయి ఒకటి ఒక దాంట్లోకి వెళ్ళి చేదొస్తాయి మంచి వస్తాయి కదా మన నోట్లకి వెళ్ళి కూడా చేదొస్తుంది మంచి వస్తుంది కాబట్టి మనం చేదు చేట్లాడానికి అసలే ఏమంటారు ప్రయత్నించద్దు తెలుసా అది ఎంత కుప్పం ఎంత నష్టపను నీ బిజినెస్ లో కానీ నీ పనిలో కానీ నీ ఆఫీస్ లో కానీ ఎంత నష్టమైన రాని నీ పక్కన ఇంత నష్టమైనవి ఏంటి ఏం చేయాలి సరే వా మంచిదే ఇవాళ వేస్తే వాళ్ళ కోసం తెలుగు చేసిరు అని చెప్పేసి అడుగుదేమికు ఆల్రెడీ పొందుకునేట్టు అనిపిస్తుంది దేవుడు ఇచ్చినట్టే అనిపిస్తుంది మన నోటి నుంచి ఆశ్రమం రావాలి శాపం రావద్దు అందు మాట్లాడుతుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆయనకు ఉండాలి మనం ఎట్లా అయితే తగ్గించుకొని జీవించి ఉండవు ఆయన నమ్ముకొని మనం కూడా తగ్గించుకొని ఉండాలి తెలుసా అందరికేలాగా చూడాలి మనం పెద్ద నుంచి చిన్న అందరి ఒకే స్టేజ్ లో చూస్తే అందరి ఒకేలా చూస్తే అక్కడ భేదాలు ఉన్నాయంట భేదాలు ఉన్నాయి అక్కడ వ్యత్యాసాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకింత వీళ్ళకింతే అందరినీ ఒకేలాగా ఫ్రీ చేయమంటున్నాయి చూడండి అదే యాకబు రెండు రెండో వచ్చం రెండోదే మూడో వచ్చం కూడా చూస్తున్నాం మనము చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి ఇక్కడ మందిరం కోసం మాట్లాడుతుంది ఇక్కడ ఏలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ఒక ప్రశస్త సంవత్సరం ధరించుకొని మందిరంలోకి వచ్చిందంట అట్లా ఇంకో వచ్చి చూడండి బట్టలు కట్టుకొని చూడండి ఇక్కడ ఇద్దరు వచ్చింది ఇక్కడ ఎవరికి మనకి ఇస్తాం మనం ఎక్కువ ఈ లోక పరంగా చూస్తే మంచిగా బట్టలు వేసుకొని రిని పెట్టుకోవడానికి ఇస్తాం మరి ఎందుకంటే మంచిగా తయారీ వచ్చింది కదా అందుకే దేవుడికి మనతో మాట్లాడుతున్నా ఇంచుమించు నేను అన్ని అద్దెలు చదువుతున్నాను కానీ మళ్ళా నాకు ఇదే మళ్ళా మళ్ళీ నేను ఇంచుమించి ఇది వాగం రెండు నెలలు అవుతుంది ఇదే నేను చూడబట్టి మళ్ళా మళ్ళా అన్ని ఎంకెళ్ళి చదువుతున్నాం మత్ కలుగుతున్నాం అన్ని చూస్తున్నాం ఏమి అసలు అంటే ఇట్లా వివరం ఉన్నవా ఇట్లా ఏ వివరాన్ని ఉన్నారా అండి ఒకే మందిరంలోకి ఒక గొప్పవాడు వచ్చిండు ఒక దరిద్ర వచ్చిండు కదా చూడండి ఈ సంఘం ఏం చేస్తుంది ఇక్కడంచి చెప్పి చూడండి ఏమని ఇక్కడ ఆయనకి మంచిగా ఆయనకి మర్యాద చేసి మంచిగా స్వీట్ వేసి ఆయనకి మంచిగా కావచ్చు మరిగా ఇచ్చి ఏం చేసిన అక్కడ కూర్చొని పెట్టిన మరి దరిద్ర నుంచి మరిగా ఇస్తున్నావు అండి నువ్వు వేసుకోవడం మనం వేసుకోమని మీ సంఘం వేసుకోమని నమ్ముకున్నా దగ్గర మనందరినీ ఒకలాగా టీకెన్ చేయలేదు కదా ఇప్పుడు ఎవరి కోసం ఇక్కడ అన్నిల అది వాక్యం ఎప్పుడైనా సరే అన్ని తెలుసా నేను అనుకున్న కోసం వాళ్ళ లైన్ ని వాళ్ళు క్లియర్ చేసుకొని కానీ వాళ్ళ నడవడికని వాళ్ళు మార్చుకొనికని వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు మార్చుకొనికని మాట్లాడతాడు దేవుడు తప్ప అన్ని కోసం కానీ కాదు తెలుసా ఈ మాట అందరికీ తెలుసు వాళ్ళని నేను ఎందుకు చెప్తున్నా ఇక్కడ ఉంది కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది అది కదా ఎప్పుడైనా సరే ఈ వాక్యం ప్రతి ముచ్చట ప్రతి మాట ఎవరికి ఉంటుంది నేను బిడ్డలకే తెలుసా ఇది కదా ఇక్కడ ఇక్కడ ధర సన్మానం చేసి మూసినట్టు దరిద్రనికి ఏం బయట కూసామని చెప్తే నువ్వు లోపలికెటో గెలుస్తాం ఆయన ఎట్లా విడుదల పొందుతు ఆయన ఆయనకి ఎట్లా వాక్యం అంద ఎట్లా ఆయనకు స్వస్థత కలుగుతుంది ఇక్కడ ఏమంటుండే మీరు బంగారానికి వజ్రాలకి డబ్బులకి మరిగాది కాదు మనిషికి మరిగాది ఇవ్వమంటున్నారు మనుషులు అందరికీ చూడమంటున్నారు ఒకలాగా ఒకలాగా ట్రీ హీట్సే కదా హిందంటాడు చూడండి చూడండి నీ మనుషుల భేదం ఉంటే ఏం చేస్తాం మనము ఆయన ఒకలాగా చూస్తాం ఒక అలాగా చూస్తాం భేదం లేకపోతే భేదం అంటే తెలుసు కదా తేడా తేడా అంటారు భేదం అంటే తేడా నా భాషలో తేడా అంటారు ఏమంటారు ఈ ఒకలాగా చూడడం ఆయన దాన్ని తేడా ఉంటారు కదా భేదం నీ దగ్గర భేదం పెట్టుకొని నువ్వు ఆయన ఒక గుద్దిరి మర్యాద చేసి నేను ఒక చేస్తే వేసుకోవరు కానీ అట్లా చేసిండే కానీ తప్ప చేసి పన్నెండు సుష్యులు ఒకలాగా ఆయన ఆ సుష్యులలో ఎట్లా వాడబడ్డరో వాళ్ళు ఎవరు ఎట్లా మాడబడరు అట్లా వాళ్ళకి ఇచ్చింది కానీ ఒకరికి ఒకలాగా ఒకరికొకలాగా ఆయన రెండేళ్ళు తెలుసా నీ మనుషులు భేదం పెట్టుకొని నువ్వు దూరాలోచన చేస్తే నువ్వు మనకు మన సేవ కానీ మన జీవితం కానీ మరణ మారద్దు తెలుసా ఇక్కడ వస్త్రాలకు కాదు బట్టలకు కాదు మనిషికి ఆయన ఉన్న ఆయన ఉన్న స్టేజ్ మనగా స్టేజ్ అంటే పెద్ద పెద్ద జాబ్ వచ్చింది అనుకో జాబ్ మరి అందరూ ఒకలాగా మీకు ఒక సంఘంలోకి వచ్చినప్పుడు బయట ఉన్నప్పుడు కూడా ఒక తీరు చూడాలి మనం వేదం మన దగ్గర అస్సలే ఉండదు భేదం ఉంటే ఏమవుతుంది యశ్వరి దగ్గర ఉండడు యేశు దగ్గర ఉండనే ఉంటాడు నా దగ్గర ఉన్నాడు మీ దగ్గర ఉంది నా దగ్గరనే ఉన్నాడు నా దగ్గర భేదం ఉంటే దగ్గర దురాలోచన ఉంటే ఆయన తగ్గించుకున్నాడు ఆయన ఆయన ఎంత ఆ వాక్యం రవినప్పుడు నాకు ఏమనిపిస్తుంది ఏమైనా అసలు అన్ని దగ్గర ఉండేది మీకు తప్పించుకున్నావు బలం గు దగ్గర ఉంది ఆ పవర్ గుడి దగ్గర ఉంది తప్పించుకున్నాం ఎందుకు మన కోసమే తెలుసా మన కోసం మీద అందరికీ తెలుసు మన కోసమే ఆయన తప్పించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు ఆయన మనం కూడా తగ్గించుకోవాలి తగ్గించుకుంటే మన సేవలు ఇస్తుంది మనం చక్కగా మనం నెరవేరుస్తుంది ఎన్ని వాక్యాలు వింటున్నామో ఎన్ని వాక్యాలు చెప్తున్నామో అవన్నీ మన జీవితంలో నెరవేరాలంటే నీ దగ్గర భేదం ఉండద్దు నీ దగ్గర ప్రేమ ఉండాలి కదా ప్రియ సోదరులారాత్రులే చూడండి ఆయన ఏం చేసినట్ట చూడండి ముఖ్యంగా మనం చూడండి ఇష్టం ఏమి చెప్పండి ఇవన్నీ మంచిగా చదువుకున్న మంచిగా కారుండండి ఎంచుకొని డైలీ సేవ పంపించచ్చు కదా దళితుల నుంచి కొట్టాడు ఆయన దళితుడు ఎందుకు ఇచ్చుకుంటాడు అంటే దళితుడు తొందరగా అర్థం చేసుకుంటాడు ఏదైనా సరే నీకు బాధ ఉంటే బాధ విలువ తెలుస్తుంది ఆకలి ఉంటే ఆకలి విలువ తెలుస్తుంది బట్ట లేకపోతే బట్ట విలువ తెలుస్తుంది అన్యోన్యనికి ఏం తెలుస్తుంది చెప్పండి అన్ని ఏం తెలుస్తుంది ఏమి తెలియదు ఎందుకంటే ఆయన దగ్గర అన్ని ఉన్నాయి సపోజ్ ఇప్పుడు నా దగ్గర అన్ని ఉన్నాయా అనుకో ఆ రెండు గంటల రాత చేయాల్సిన అవసరం ఏముంటుంది పార్థం ఎందుకంటే నా దగ్గర అన్నీ మనకు మంచి దేవుని విషయంలో మనకి ఏమేమి తక్కువ ఉన్నాయో మన జీవితాలు ఏమేమి పొదవ ఉన్నాయో అన్ని జరుగుతాయి కదా ఏమంటుంది భేద భేదం ఉంటే నువ్వు ఎట్లా జయించుతావు ప్రేమ ఉంటేనే జయిస్తావు ప్రేమ కోపాన్ని తీసేసిస్తుంది వేషాన్ని తీసేస్తుంది వేదం తీసేస్తుంది ఈర్షను తీసేస్తుంది కుళ్ళుని తీసేస్తుంది కోపాన్ని తీసే అన్ని తీసేస్తాం తెలుసా ప్రేమ ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతారు చెప్పండి ఏసు దగ్గరనే ఉంటుంది ఈ మనుషుల ప్రేమ కాదు ఇవి సుస్థికర్త ప్రేమే ఇవి తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన వారుజమ్ముకు వారసులుగా చేస్తాడంట ఎట్లా చేస్తాడు తగ్గించుకొని ఉంటే మన నాలుక నాలుక నుంచి రావాలి దీవెన్ని రావాలి భేదాలు మన దగ్గర అతను అసలే భేదాలు పెట్టుకోవాలి భేదం అంటే పలానాయుడు వస్తేనే బాధ పలా నామొస్తే బాధ ఇదే భేదం అందరూ సరే ఎవ్వరు సపోజ్ మనం నా ఇంట్లోనే మీటింగ్ వెళ్ళలేము ఇప్పుడు గంట మీటింగ్ వెళ్దాం అనుకుంటున్నాయి నెక్స్ట్ మంత్ అక్కడ నేను ఎవరు వచ్చినా ట్రీట్ చేయాలి మనసా ఎవరొచ్చినా నేను ట్రీట్ చేయాలి అయ్యో మీరు వచ్చినా రా రారేలా అని అడగల కానీ అరే ఈ లేదు ఇందు లేదు రాలేదు వీళ్ళు వచ్చినా చిత్తం అది ఎవరు పంపిస్తే వాళ్ళు వస్తారు అదే భేదం అంటారు సపోజ్ మనం అనుకున్న రాకపోతే మేము చిత్తం అది మనం పిలవాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత దేవుని చిత్తం ఏదైతే ఉంటదో దేవుడు అది మనకు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఎవరు వచ్చిన ఒకలాగా చేయాలి ఎవరు వచ్చి మీటింగ్ పెట్టే ఒకటే అనుకోవాలండి గ్రూప్ ఎంతమంది అయినా సరే ఎవరు ఎక్కడ చిన్న ఒక్క బ్రదర్ వచ్చిన మంచిదే పది మంది వచ్చిన మంచిదే అనుకోవాలి అయ్యో ఇంతేమందంటే ఒక్కరిద్దరు ఊడుంటే చాలా ఒకరిద్దరు ఊడుంటే అక్కడ నేను ఉంటా అంటున్నాను మీ దగ్గర భేదం ఉంటే మీ దగ్గర ద్వేషం ఉంటే ఎట్లా మాట్లాడతారు అలా రాజ్యానికి మన వారసులు కావాలంటే ఏం చేయాలి ప్రేమ ప్రేమ మనకు చాలా అవసరం ప్రేమ మనకు చాలా అవసరము ఆ ప్రేమ మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా ప్రేమ మన దగ్గర ఉంటే అన్ని మనకు అనుకూలంగా ఉంటాయి కదా మీ దగ్గర భేదం పెట్టుకోవాలి మీ దగ్గర ద్వేషం పెట్టుకొని మీ దగ్గర కోపం పెట్టుకొని కదా ఎట్లా అర్థం చేసుకుంటుంది ఏమంటాను ఇక్కడ ఇక్కడ నేను ధర్మశాస్త్రం అంతా కై కొని ఒక ఆజ్ఞాన విషయంలో తప్పిపోయిన ఎక్కడ అన్నిటి విషయంలో అపరాధగుని అంటూ ఒక్క విషయం తప్పిపోతానంట దేని మొత్తం ధర్మశాస్త్రం అంతా అన్ని చేసినాక నిన్ను పాటించకపోతే ఒక్క ఒక్క మాట ఒక్క మాట జబ్స్ ఏమంటారు అది ఏం మిస్టేక్ అది అది మిస్టేక్ మనమే చూసుకోవాలి చూడండి ఇక్కడ ఏమంటున్నావు ఎవడైనా సరే ధర్మశాస్త్రం అంతా అంతా గైపోయి ఒక్క విషయంలో తప్పిపోయిన ఎడల కదా అన్నిటి విషయంలో అపరాధి అయినంటా అన్నిటి విషయంలో అపరాధగుని అంటాం చూడండి ఒక్క నువ్వు చదివినంత ఒక్క విషయం నుండి తప్పి చేస్తే అన్నీ అన్ని స్పాస్ట్ అన్ని సున్న అయిపోతాయి కింగ్ అంటూ చూడండి సరిపోవద్దు అని చెప్పిన చెప్పినవాడు నర్హత చేయదని చెప్పినవాడు ఏమంటారు వ్యభారం చేయకపోయినా నువ్వు దగ్గర కోపం ఉంటాయి ఇవన్నీ నీతో ఉంచడం అట్టు అందులో కూడా సార్ కాబట్టి పోయిన అంటే నరహతే అంటే ఇట్లా ఇస్తాం మంచిగా చంపడామా ఆయన కోరికలను నమ్ముతామే ఆయన కోరికలను మనం అర్థం తీసుకోకపోతున్నాయి ఆయన చంపినంటే కదా షాక్ తీసుకొని పోవలసిన అవసరం లేదు ఇక్కడ ఇష్టం నమ్ముకున్నాము ఒక మాట ద్వారా మొత్తంగా ఆయన దగ్గర అన్ని పోయినాయి అనుకో ఆయన చచ్చిపోయినట్టు తెచ్చా ఇప్పుడు ఎలా ఎవరు చేస్తారు నేర్ అయితే ఎవరు చేస్తారు ఇప్పుడు కదా ఒక్క విషయంలో తక్కువ ఏమో చూపించకపోతే ద్వేషం ఉంటారు దగ్గర కోపం ఉంటే మతీ చేసినట్టు తెలుసా పన్నెండు చూడండి ఎవరికి తగినట్టు సపోజ్ ఇక్కడ మైండ్ సెట్ అర్థం చేసుకొని మాట్లాడాలి ముఖ్యంగా ఎవరు ఎట్లున్నారో ఎవరు ఎట్లా పొజిషన్ ఉన్నారో అని చూసుకొని మాట్లాడాలి అప్ప రపారప మాట్లాడేది అదే అంటుండే ఏమంటుండంటే ఒకే నాలుగేళ్ళు అన్ని వస్తాయంట విషం వస్తుంది కోపం వస్తుంది అదే నోట్లకి వెళ్ళి అదే నోట్లకి వెళ్ళి దింపబడతారు ఎందుకంటే జాగ్రత్తగా చూసి మాట్లాడాలి మనం జాగ్రత్త లేకపోతే మనం ఏమీ చేయలేదు తెలుసా మన నోటి మనం కాపాడకపోతే మన శరీరం మనం కాపాడుకోకపోతే లాస్ట్గా ఏ ప్రభు సేవ చేసిన నాకు ఇట్లా గంటల దగ్గర కూర్చున్నా కదా అంటే మనం ఏం కోల్పోతున్నామో ఏ విషయం తక్కుపోతున్నామో ఇక్కడ అంటుంది కదా ధర్మశాస్త్రం అంతా నువ్వు గ్రహించి ఒక్క విషయంలోనూ తక్కుపోయిన ఏడలా ఏమవుతామంటే అపరాధం అవుతాం అంటే కదా కనికరం చూపువాడు కనికరము సోదరులారాయలు క్రియలు లేనప్పుడు చూడండి నా సోదరులారా మీ దగ్గర క్రియ లేకపోతే కదా ఏమి క్రియలు లేనప్పుడు ఎలా ఎవడైనా సరే తనకు విశ్వాసం ఉందని ప్రయోజనం చెప్పినప్పుడు క్రియ లేకపోతే క్రియ అంటే ఏం చెప్పండి క్రియ అంటే చేయడమే కదా నీకు చేసే క్రియ అంటారు కదా ఆ క్రియ నువ్వు చూపించకపోతే ఏం ప్రయోజనాలు చెప్పండి విశ్వాసం ఉంటే అర్థం ఇది అన్ని నువ్వు తెలుస్తాయి నీకు అన్ని నువ్వు చూస్తావు అన్నీ కదా అన్ని నాకు తెలుసు అంటే పుస్తకర్త అన్నిటికీ తెలుసు దయాలు తెలుసు పుస్తకర్త ఆయన లోపల దయాలు కూడా ముఖ్యంగా అన్ని లోపడతాయి ఆయనకి నీళ్ళ వాటర్ కాడికి మొత్తం గాలి సముద్రాలు మొత్తం అన్ని లోపడతాయి ఆయనకి మనుషులు ఏమేముందో పక్క కూడా లోపడుతుంది కొండ కొండలు కూడా ఎంత విచ్చింది కొండలు మాట్లాడితే గాలి మాట్లాడుతుందా అన్ని లోపడుతున్నాయి మనిషి మాట్లాడతాడు మనిషిని అన్ని తెలుస్తుంది అన్ని గ్రహిస్తాడు అన్ని చూస్తాడు దేశంలో మనకు వచ్చిన చచ్చుకోండి తెలిసి కూడా వాక్యం చదువుతాం ఏమే అలా ఏం చేస్తాం ఒక్క మనం తక్కువైనా నువ్వు ఎంతసేపు చదివినా ఎంతసేపు అలాగే చేసినా నేనే రెండు గంటల రాత్రి చేసిన వేస్టే గంట రాత్రి వేసినా వేస్టే నువ్వు ఎంతసేపు వేసినా వేస్టే అంటున్నాను నువ్వు తక్కువ ఏడలా విశ్వాసం ఎట్లా ఎక్కువ విశ్వాసం ఉండండి తీయలేకపోతే ఎట్లా చెప్పండి క్రియ ఫ్రీయ చాలా అవసరం విశ్వాసం ఏందంట రక్షింపగలదా విశ్వాసం తీయలేని విశ్వాసం నేను రక్షింపగలదు కదా అదే అంటుంది ఇక్కడ వారితో వేష్ మా అంటుంది ఇక్కడ నాకు ద్వారా మాట్లాడుతుంది ఇక్కడ తీయలేకపోతే ఇంకా విశ్వాసం ఏం పనికి వస్తుంది మీకు విశ్వాసం ఏం పనికి వస్తుంది ఏం ప్రాజెంట్ అంటుంది విశ్వాసము విశ్వాసం రక్షింపగలదా రక్షింపలేదు మనల్ని దగ్గర విశ్వాసం ఉంటే మతలోనికి ప్రేమగానే బోధిస్తాం ప్రేమగానే ప్రకటిస్తాం ప్రేమనే స్మార్త చెప్తాం భేదం ఉండట్లే చెప్తాం దేశం ఉంటే సపోజ్ ఇప్పుడు నాకు సపోజ్ మన దాంట్లో ఎవరి మీద కోపం ఉందో వినాలి ఇంటికి వస్తాను నేను మీటింగ్ పోతాను ఆ బ్రదర్లు ఒకరు మాట్లాడితే లేనికాలంటాను కోపం ఉంటాయి ఆ కోపమే వద్దంటుంది ఆ భేదమే వద్దంటుంది స్వర్క్ ఇక్కడ ఆ భేదమే తట్టుకోకండి మీరు అందరినీ మీరు ఒకలాగా చూడండి ఒకరు తప్పు చేస్తే వాళ్ళ కోసం మీరు పాలన చేయండి తప్పు చేసింది బ్రదర్ ఏం జరిగింది అది మనకు అనుకొని మన బాధ్యత అది కూడా తప్పిపోవడము తీసుకో ఇష్టం లేదు తెలుసా మన బాధ్యత ఆయన ఎట్లా ప్రయాసపడి మన కోసం వచ్చి ప్రాణం పెట్టిండో ఆయన వందిన కష్టాలు దునియాలో ఎవ్వరు వదలేదు తెలుసా మొదలై ఉందామో అసలు మనకు అంత కష్టం వస్తే వదిలేసిపోతామే వేసుకోమని అందుకే అంటున్నాను ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా నీ అదుపులో పెట్టుకో నీ నోటికి వెళ్ళి ఇవన్నీ రావాలి శాపాలు రావద్దు అంటున్నాను శాపాలు వస్తాయి ఏమైతే నీ కాశ్మీర్ నిన్ను ఎట్లా రక్షింపాలను కదా వాక్యం నువ్వు పొందిన రక్షణ ఎట్లా నువ్వు రక్షణ కోసం రక్షణ పొందినని మాటపూర్తికంగా అయిపోతుందా నీ ఆత్మ రక్షింపబడాలి కదా నా ఆత్మ రక్షింపబడాలి కదా కదా నీకు మనకు రేష్మ అంటుంది కదా విశ్వాసం లేకపోతే క్రియ లేకపోతే విశ్వాసం ఎట్లా ఫలిస్తుంది కదా సోదరుడు అయినను సోదరి అయినను ఆనాటికి భోజన భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటినియ చూడండి చూడండి కదా మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన ఇయక ఇయక అంటున్నా సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొని తృప్తి పొందుడని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం ఈ వాక్యం చూస్తుంటే నాకు ఇట్లా బాడీ స్వరింగ్ ండి మనకి సమాధానం లేకపోతే మనము ఆయన ఆయన ఆయన బాధంత అయినా ఏమేమి కష్టం లేదు చెప్పినాక సరే మంచిది వెళ్ళని చెప్పి ఏం చేయా చెప్పండి ఏం లాభం చెప్పండి ఇక్కడ ఏమంటాడు నువ్వు కావాల్సిన ఆయనకి ఇయక ఏం ప్రయాదు సమాధానంగా వెళ్ళమంటే ఎట్లా సమాధానంగా నువ్వు నమ్ముకున్నావు నీ మంచికున్నావు నీకు ఆరోగ్యం మంచికుంది కరణ మనకి ఎవరికైనా కరణ కలిగిందా జరగలేదు ఎందుకు జరగలేదు దేశంలో మన దగ్గర ఉండు మన దేశంలో దగ్గర వాళ్ళు రావాలి కదా ఎట్లా వస్తారు మనం చెప్తూనే వస్తారు కదా మనం ప్రకటిస్తూనే వస్తారు కదా ఎంతమంది నశించిపోతుందో ఎంతమంది తప్పిపోతున్నారు ఎంతమంది తప్పుడు బోధన నడిపిస్తున్నారు వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత ఏది ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది వాళ్ళ బాధ్యత అయింది నా మనకు అర్థమైంది రక్షింపబడ్డం దునియాలో మొత్తం మందికి కరోనా ముట్టిందాం మనకేం ముట్టలేదు కరోనా కూడా బయట దిగుతాం బయట చేసుకుం అందరికీ బయటపడడం మొత్తం దిగుతారు ఇంకా ఇట్లా అందరికీ కాబట్టి ఏమంటుండండి ఇక్కడ నీరు ఆయనకు సమాధానం ఇవ్వకపోతే ఎట్లా ఎట్లా సమాధానం వస్తుంది ఆయనకి చలి కాచుకోమంటే ఎట్లా చలి కాచుకుంటాడు బటర్ లేకపోయాడ వాళ్ళ దగ్గర వస్తమే లేకపోయాడు వాక్యమే ఆయనకు అందించకపోతే ఇవి వాక్యం దగ్గర లేకపోతే ఎట్లా ఆయనకు ప్రొటెక్షన్ వస్తుంది ఎట్లా అయినా సుస్థ పొందుతాడు తృప్తి పొందమని చెప్పుకునేలా ప్రయోజనము తల్లి చెప్పి తృప్తి పొందమంటే ఎట్లా తృప్తి పొందుతాడు కష్టం పొంది ఆయనకి వస్తు బాధలు ఉన్నాయి ఆయనకి ఎందుకు దుయోగ వస్తు బాధలు ఉన్నాయి వస్తు కష్టాలు ఉన్నాయి మనమే టైం కూడా వింటున్నాం టైం బ్రదర్ జాన్ బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అయింది వినిపిస్తుందా లేదా ఇప్పుడు మీ మాట వినపడుతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు అసలు ఇంపికసేపు వినిపించింది ఇప్పుడే ఒక సెకండ్ నేనేమంటున్నానంటే కదా ఎంతమంది నశించిపోతున్నారు ఎంతమంది తప్పుడు దారిలో వెళ్ళిపోతుంది ఎంతమంది రోగాల పాలవుతుంది నష్టాల పాలవుతుంది కదా అని ఈరోజు కోరాడు ఎన్ని రోజు కోరాడు నువ్వు వేసుకొని మనం దొరుకుతలేదా కదా ఇక్కడ దొరుకుతుంది సమాధానం యశ్వ దగ్గరే దొరుకుతుంది సమాధానం నుయ్యకపోతే సమాధానము మనకు లేకపోతే మనం నశించిపో పాపం ఎంగు పోరాడు తెలుసా ఇంచు నుంచి ఆయన ఏజ్ అంతే ఊరేసుకొని చచ్చుకోండి తెలుసా ఎంత పాపం తెలుసా ఎంత బాధ అనిపిస్తుంది ఇరవై సంవత్సరాల కొడుకు తెలుసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది సమాధానం లేదు తెలుసా దునియాలో అయోమయంగా అయోమయంగా ఉన్నట్టు తెలుసా అన్ని ఉన్నాయి సమాధానం ఉంది మన మనకు ఫుడ్ ఉంది ఏ మనం ముడతలేదు సార్ ఇంటిసలేదా లేదు బ్రదర్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాట మాత్రం వినిపించింది వినిపిస్తుంది కదా వినిపిస్తుంది మధ్యలో బ్రేక్ వస్తుంది మధ్యలోనే బ్రేక్ వస్తుంది అప్పుడే మీకు నేను గుర్తు చేస్తున్నాం విశ్వాసం ఒంటిగా ఉంటే విశ్వాసం ఇద్దరికి పంచకపోతే ఆ క్రియ లేనట్టే తెలుసా విశ్వాసం లేకపోతే నువ్వు అది ఒట్టిగా ఉండి ఏం లాభం చెప్పండి మనం విశ్వాసం మనం పొందుకోండి విశ్వాసం ఇతరులు పంచకపోతే ఆ వాక్యం ఇతరులు పంచకపోతే ఏం లాభం చెప్పండి అలా ఏమంటుందంటే నువ్వు పొందుకున్న విశ్వాసము నువ్వు పెట్టిన విశ్వాసము ఇతరులు పెట్టాలి రక్షణ పొందాలి ఏమంత కానీ ఎంతమందికి ఆదరణ లేదు ఎంతమందికి కష్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ మనం క్రియా పూర్వకంగానే చూపించాలి తెలుసు క్రియా అంటే చేసి చూపించాలి కదా చూడండి ఇక్కడ నేను నైన్టీన్ చదువుతున్నా యాగబు మూడో అధ్యాయం రెండో అధ్యాయం సారీ నైన్టీన్ లో చదువుతున్నా నేను ఏం ఉడకని నువ్వు నమ్ముచున్నావు అలాగే మంచిదే అని దయ్యములు కూడా నమ్ముచున్నాయంట దయములు నమ్మి ఉడుకుతున్నాయంట ఇంకా అవి ఉడుకుతున్నావంట దయ్యములు నుకుతున్నావా ఎవ నమ్మకంలో సృష్టికరత నమ్ముకలు నువ్వు అనుకున్నవా నువ్వు భయపడుతున్నావా ఆయనలో ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా పాటిస్తున్నావా పాటించలేకపోతే పాటించాలి ఇంతమంది పాటిస్తున్న వాళ్ళందరికీ ఇంకా విడుదల చేయాలి మనం అనేక మందికి విడుదల చేయాలి మనం పాటిస్తున్నాం కాబట్టి ఎట్లా ప్రయోజనం అవుతుంది ఇద్దరు చెప్పలేదానికి విలువ వస్తుంది పనితో వస్తుంది లేకపోతే అంటే దైవ కూడా భయపడతాయి అనుకున్నారు దైవ నవ్వబడితే నాకు దగ్గర విశ్వాసం లేకపోతే ఉంటున్నా క్రియ లేకపోతే ఏం లాభం అంటున్నారు క్రియ లేకపోతే ఏం లాభం క్రియ ఉంటేనే కదా ఏదైనా ఫలిస్తాం క్రియని ఉంటేనే కదా ఏదైనా మనం పొందగలుగుతాం వెడుదుడా గెడ అని తెలుసు నెస్ట్ ఆడా అంటుంది నువ్వు వేస్ట్ రావ్వి గెడదుడా అంటు వెడదా అంటే వెడదము ఇది పెడదమే ఇది వెడదమే అంటున్నారు నువ్వుకి ఏ లేకపోతే అవిశ్వాసము ఏమి ఇన్స్పైజ్ అయిపోవాలి అంటే మాయమైపోతుంది వేస్ట్ అయిపోతుంది అది మనకి రాకపోతుంది అది కదా మన మన దగ్గర విశ్వాసం లేకపోతే ఏమీ పొందుకోలేమంట మనం ఏమి పొందుకోలేము చూడలేము చూడాలంటే ముఖ్యంగా విశ్వాసం చాలా విశ్వాసం ఉంది అందరికీ ఉంది నేను కాదంటలేను విశ్వాసం చాలా మంది ఉంది విశ్వాసం ఆ విశ్వాసం ఇతరులకు చూపించాలి మనం ఇద్దరికి ఎట్లా చూపించాలంటే విశ్వం నమ్ముకుంటే ఎట్లా అవుతుంది నీకు ఇట్లా నీకు ఈ రోగాల నుంచి విడుదల వస్తుంది కష్టం నుంచి విడుదల వస్తుంది నీకు పోతుంటే నీకు ఏమైనా కాబోయే ఏమైనా అవుతుంటే దేవుడు నీకు చూపిస్తాడు నీకు ఆయనే మాట్లాడతాడు విశ్వాసం లేకపోతే పేయ వేస్తారు పేయ పనించలేదంటున్నాను ఇరవై తీర్పు చూడండి మన పిత్రుడైన అబ్రహము ఏం చేసి విశాఖను బలిపీటం మీద పెట్టినప్పుడు ఆయన క్రియ చూషన్ ఆయన అక్కడ క్రియ సూషన్ కాబట్టి ఆయనకి ఏమైందంట నీతి మంత్రుల పేరు వచ్చిందంట నీతి తీర్పు పొందిండట ఆయన తీయలేకపోతే ఆయన పొందుతుండ అలాగే కత్తి లేపండి ఇట్లా కత్తి లేపి ఇట్లా కత్తి వస్తుంటే కదా ఏం పొందు ఏమైనా పొందుకోవాలనుకుంటే మన జీవితం మారాలి మన బతుకులు మారాలి మన సేవ మారాలంటే మన సేవ విధానం మారాలంటే ఏం చేయాలి క్రియపూర్వకంగా మనం విశ్వాసం ఉంటే గడిపోదు మన క్రియా రకంగా చూపించాలి మనం క్రియ రకంగా చూపిస్తే పేరు వచ్చింది ఆయనకి తీరు పొందిండి ఆయన చేయలేకపోతే ఏం లాభం ఖచ్చితంగా క్రియ ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా ఇంకోటి ఏంటిదంటే ఒక నోట్లకి వెళ్ళి శాపం వస్తుంది ఒక నోటికి దీవెన వస్తుంది కదా మరి నోటికి వెళ్ళి రావాలి శాపం రావద్దు ఇద్దరి వాళ్ళకి అసలు తప్పిస్తే అవకాశం మనకు లేదు పుస్తకర్ ఆయనని అన్ని ఆయన చేయకపోయొప్పేసుకోవాలి ఆయన చెప్పేసుకోవాలి ఏమైనా సరే కదా విశ్వాసం లేకపోతుంది నువ్వు క్రియా చూడలేవు కియా చేస్తావు విశ్వాసం మోతానికి కూడా కార్యము కార్యసిద్ధి కలగజేయనంట విశ్వాసం ఏం చేస్తుంది మనం కార్యసిద్ధి కలుగజేస్తుందంట కార్యసిద్ధి అంత తెలుసు కదా కార్యం చేస్తుంది సిద్ధి కలగలుస్తుంది కదా కలగ చేసాను క్రియ మూల విశ్వాసము సంపూర్ణమైనదని గ్రహించుతున్నాడు కదా తీయల వల్ల సంపూర్ణమవుతుందంట ఎక్కువ అయిపోతుంది సంపూర్ణం అంటే ఎక్కడ తేడా లేకుండా క్లియర్గా అయిపోతుంది సంపూర్ణం అంటే తృప్తి పొందుతున్నావు సంపూర్ణం అంటే నువ్వు ఏమంటే మనకి ఇంకా పొదవ లేదు ఇంకా సంపూర్ణమైన దానికి పొదవ లేదు ఇంకా దానికి వీయలేకపోతే నువ్వు పొందలేవు వేయలేకపోతే నువ్వు చూడలేవు ఖచ్చితంగా అవసరం మాట్లాడుతున్నాయి ఇక్కడ లేదా మన మనం సర్వ్ చేసుకున్నాం వింటున్నాం వాక్యాలు చెప్తున్నాం చూస్తున్నాం ఇంకా ఎవరైతే ఆయన ఆజ్ఞ లోపడత లేరో అందరికీ మనం విధాన చేయాలి ఏ సమ్మలా ప్రతి గంటల మేము ఆయనకే రావాలి కదా ఎట్లయితే ఎవరు తెలియదు వాళ్ళందరి కోసం మన బాధ్యత తోటి దేవుడు తన వాక్యం దించినాక థ్యాంక్ యూ బ్రదర్ ప్రే చేయండి వాక్యం కోసం తర్వాత బ్లెస్సింగ్స్ మీరే ఇవ్వండి పొద్దులా చేస్తుందండి మేము వాకిద్దరం మాట్లాడి గుందా మేము ప్రత్యేకం సరి చేసుకోవాలి ఇష్టం ఎవరైతే సరి నిర్వహించావర విడుదల చేయాలా సరి చేయాలి మీరు సాయం చేయండి మీ ఆ తర్వాత మీరు తెచ్చండి ఇక్కడ ఇక్కడ సేవ జరుగుతుంది ఇష్టమా అక్కడ మీ ప్రత్యూ తోడుగా ఉండండి విడుదల తెచ్చింది హృదయపూర్వకంగా మేము మీ విశ్వాసం చూపియాల్సి ఉండవా మీరు ఏమైనా సాయం చేసి మీరు ఆ తర్వాత మేము మాతో మాట్లాడి మాకు విడుదల తెచ్చేసి మీరు కాల్చి కొత్త వర్షం ఇచ్చి విడుదల తెచ్చిందండి మా పర్సన్ మెయిన్ When? Final blessings you can do. I will say that I will give you a chance to do with you. Amen. Thank you, brother. Praise Amen. the Lord. Brothers and sisters. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.